కీర్తన నూట డెబ్భై ఎనిమిది కటకటా దేహంబుగాసిబెట్టగలసే ఇటువంటి దశల చేసే చంపనొల్లక కదా సంసారమని గంప మోపు గడించే కర్మ సంగ్రహము లంపటము బిరించ లావు చాలక తుదిని దింపనొక కొంతైనా లేదు మనుపనోపక కదా మాయా విలంబమున కనుమూసి కాంక్ష మరి కట్టె దైవంబు దిన భోగములు విడువ తెరగేమిటనులేక తనివి బొందించ ఎంత యువసముగాదు తిలుపనోపక కదా తిరువెంకటేశ్వరుడు వెలలేని వేదనల వేచ ప్రాణులను బలిమిన జ్ఞానంబు పాయలేకితనినే తలచిభవ బముల దాటంగ రాదు